నిలువు నా నుడిలోన నిజముగా నిపుడు తలగచెల్లదు నీ దాసుల ఎడలను బలిమి గద్దని మిట్టిపడిన పోనీయ్య తలదూర్చుకుని లోనదాగిన పోనీయ్యా పిలుచుదనమున గీపెట్టిన పోనీయ్య చలగి నూరుమోము చేసిన పోనయ్య కొంచెపడి ఎంత వేడుకొనినా పోనీ పించపు కైదువ జడిపించినా పోనీయ్యా వంచించి రాజవైన నవ్వలికి పోనెయ్య మించిన ముసలిపై మీరినా పోనయ్య పడతలలోన భంగపడిన పోనీయ్య కడు గరాళించినా కదలి విడువ నీ పాదార నా తలపై నిడుకొందు వెంకటేశ ఏమైనా పోనయ్య